శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునుబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల శ్లోక పర్యంతం తెలుసుకున్నాం జ్ఞానికి అహంకార సాక్షులకు అధ్యాస రూప చిజ్జడ్రంథి విచ్ఛిన్నమై ఉంటుంది ఈ విషయంలో శ్రీమద్ భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు శ్లోకాలను ప్రమాణంగా ఇచ్చినాడు ఆ గీతా వాక్యంలో ఉదాసీనవత్ ఆసీన అనే అటువంటి తీసుకొని శిష్యుడు శంకరిస్తే దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు శ్రీ గురుదేవుడు ఉదాసీనం అంటే ఏ పని చేయకుండా ఊరకే కదలక మెదలక కూర్చుని ఉండాలి అని విధానం చేసింది శాస్త్రము గ్రంథి భేద పరము కాదు అని శిష్యుడు శంకించాడు సమాధానం చెప్తూ శ్రీ గురుదేవుడు అలా కాదు అశాస్త్రీయమైనటువంటి వ్యవహారాల పట్ల ఉదాసీనంగా ఉంటాడంతే ప్రారం వివసుడయి అంటే మనకు ముందు కూడా తొమ్మిదో ప్రకరణంలో శ్రీ గురుదేవుడు ప్రారంధము మంద తీవ్ర తీవ్రతర ప్రకారాల చేత ఇచ్చ అనిచ్చ పరేక్ష అనే ప్రకారాల చేత ప్రారంధాన్ని విస్తారంగా వర్ణించనున్నాడు అందులో తీవ్రతర ప్రారంధం ఉన్నట్లయితే జ్ఞాని కూడా నివసుడయి వ్యవహారంలో ప్రవృత్తుడవుతాడు ఉదాహీనుడంటే దేహేంద్రయాదులు ఏ పని చేయుట ఎందు అసమర్థములై ఉంటాడని తాత్పర్యం కాదు అప్రవృత్తి అందే తాత్పర్యం ఉంది అంటే అశాస్త్రీయ వ్యవహారంలో ప్రవృత్తి కాడు అనేదే తాత్పర్యం ఉంది అని చెప్తే లేదు స్వామీజీ ఉదాసీనం నందే ఆ భగవద్గీత వాక్యం యొక్క తాత్పర్యం ఉంది జ్ఞానులు కూడా ఉదాసీనలే ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పూర్వీకులు పురాణాల్లో మనకు వినపడుతుంది అని అంటూ శంక చేస్తున్నాడు అంకం చూడండి నన్ను హస్తానే పరిహాసు ఏ గురుదేవా ఉదాసీనంగా ఉంటాడంటే అతనికి ఏమైనా రోగమా అని మీరు పరిహసించి నన్ను మందలించినారు ఇది అష్టానహ అంటే అయోగ్యముంది ఉంది స్వామిజీ నన్ను పరిహసించుట యోగ్యం కాదు ఎందుకనంటే జ్ఞాని నా అభావస్య పురాణ సిద్ధత్వాదు ఇది సంగతి జ్ఞానులకు ఏ విధమైనటువంటి ప్రవృత్తి లేదు ఉదాసీనంగా జడుని వలే ఉంటారు అనేటువంటి పురాణ ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి జడభరతుడు అంటాం కృషభ దేవుడు ఉన్నాడు వాళ్ళు ఏం వ్యవహారం చేసినారు ఉదాసీనంగా ఉన్నారు ఇట్లాంటి ప్రమాణాలు ఎన్నో అందుకని ఉదాసీన శబ్దానికి ఏం పని చేయకుండా ఊరకే ఉండుట అని అర్థం అంతే అంతేగాని గ్రంథి భేదం ఈ గీతా వాక్యము ప్రమాణం కాదు అని శంక శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు రెండు వందల డెబ్బై రెండో శ్లోకం చూడండి భరతాదేర ప్రవృత్తి పురాణోక్ చే భరతాదులు జడభరతుడు ఋషభ దేవుడు మొదలైనటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి ప్రవృత్తి లేక ఉదాసీనంగా ఉన్నారు పురాణ వచనాలు ఉదహరిస్తూ శంకిస్తున్నావు కదా అది సరి కాదు ఏమి శృతిని నువ్వు వినలేదా జక్షన్ క్రీడన్ రమమాన స్త్రీభీరువా యానేరువా జ్ఞాతి బీరువా వయస్సేరువా నోపజనమ స్మరణ నిధం శరీరం అని చందోగి శృతి ఎనిమిది డాష్ పన్నెండు డాష్ మూడవ మంత్రం జ్ఞాని అయినప్పటికీ కూడా భక్షణ చేస్తూ ఉంటాడు క్రీడిస్తూ ఉంటాడు స్త్రీలతో రమిస్తూ ఉంటాడు తన జ్ఞాతి జనులతో కలిసిమెలిసి రమిస్తూ ఉంటాడు మరియు జనుల యొక్క సమీపంలో తన శరీరం ఉన్నదా లేదా కూడా మర్చిపోతాడు ఇట్లాంటి శృతులు వినలేదా నువ్వు ఆ ఉదాసీనంగా ఉన్నారని ఎక్కడ చెప్పింది శాస్త్రం ఎవరో కొంతమంది ఉత్తమ ప్రారంభం ఉన్నటువంటి వాళ్ళు జడభరతుడు శుభదేవుడు సుఖ మహర్షి మొదలైనటువంటి వాళ్ళు సమాజానికి దూరంగా ఉదాసీనంగా ఉన్నారు సరే ఒకరు ఇద్దరు ఉన్నారు దృష్టాంతంగా కానీ అందరూ అలాగే ఉంటారనే నియమం లేదు అబాధిత నియమం కాదు సకల వ్యవహారాలు చేస్తూ ఉండి కూడా వాళ్ళ స్వమహిమలో ఉంటాడు జనకుని యొక్క దృష్టాంతం వినలేదా నువ్వు సకల రాజకార్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ కూడా తాను విధేహుడు అనిపించుకున్నాడు ఉదాసీనంగా ఉన్నాడేమి రాజానవ్ జనక రాఘవ్ శ్రీరామచంద్రుడు మరియు జనకుడు మొదలైనటువంటి వాళ్ళు జ్ఞానులు కాదా వారు ఉదాసీనంగా ఉన్నారేమి లేదు ఇది అబాధిత నియమం కాదు ఎవరో ఒకరికి ఉత్సవం ప్రారంభంగా ఉంటే ఉదాసీనంగా ఉంటే ఉండవచ్చు జడభరతుడు మొదలైనటువంటి వాళ్ళు కానీ ఇది అబాధిత నియమం కాదు అంత జ్ఞానం కలిగిన ప్రతి వాడికి కూడా ఉదాసీనత్వం ఉంటది అనేటువంటి అబాధిత నియమం ఏమీ లేదు టీక చూడండి ఇరవై ఏడు శృతిమే చోదయసి ఇది పరిహరతి ఆయన జడభరతాదులకు అప్రవృత్తి ఉన్నది అని పురాణాల చెప్పబడుతున్నది కదా అందుకని ఉదాసీన శబ్దానికి అప్రవృత్తి లేదా కూరకే కూర్చుండుట అని అర్థము ఉన్నదని నువ్వేదైతే చెప్తున్నావో అది సరికాదు ఎందుకనంటే శృతులను వినలేదా నువ్వు ఎన్నో శృతులు జ్ఞాని గురించి జీవన్ముక్తుని గురించి విస్తారంగా చెప్తూ జక్షన్ క్రీడన్ రతిం విందన్ ఇది శృతవు తినుకుంటూ క్రీడిస్తూ రమిస్తూ సకల వ్యవహారాలు చేస్తూ కూడా సో మహిమలో ఉండిపోయినారు వాళ్ళు జనకుడు మొదలైనటువంటి వాళ్ళు వినలేదా శృతి యొక్క తాత్పర్యాన్ని అని ఉత్తరార్థం ద్వారా చెప్పినాడు దానికి శ్రీ రామకృష్ణ వారు అంకంలో చెప్తున్నాడు జక్షన్ క్రీడన్ రమమాణ స్త్రీభిరువా యానేరువా జ్ఞాతభీరువా వయస్యేరువా నోపజనం స్మరణి శరీరం ఇది శ్రౌతం వాక్యం నా అస్రౌశీహి ఇత్యర్థ ఈ విధమైనటువంటి శృతి వాక్యాన్ని నువ్వు వినలేదా నాయనా అని శ్రీ విద్యారణ్య గురుదేవులు సమాధానం చెప్పినాడు అయితే ఆ శృతి అర్థం ఏమిటి ఇప్పుడు చెప్పుకున్నాడు చూడండి జక్షన్ అనగా భక్షయన్ జక్షన్ అంటే భక్షయన్ అంటే భుజిస్తూ ఉంటాడు దానికి ఆకలి తప్పులు కావా భోజనాదులు చేయడా చేస్తాడు జన్ భోజనం చేస్తూ ఉంటాడు జక్ష భక్ష హసన యోహో ఇది ధాతు జక్ష దాతు తినుట మరియు నవ్వుట రెండు అర్థాల్లో కూడా వాడబడుతుంది ఇక్కడ భక్షించుట అని అర్థం చెప్పినాడు రామకృష్ణ వారు క్రీడన్ స్వేచ్ఛ విహరన్ ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా విహరిస్తాడు చక్కగా క్రీడిస్తాడు తన వయస్కులతోనే క్రీడిస్తాడు జ్ఞాని పురుషుడు ఎవరో కాదు సామాన్యులంటే ఆ మాట వేరు జ్ఞానులు ంటారు క్రీడిస్తారు మరియు రమమాణ స్త్రీయాది బిహి స్త్రీయాదులతో రమిస్తూ ఉంటాడు యోగ భాషిష్టంలో ఒకసారి అనేక సర్గాలు ఈ జీవన్ముక్తుని యొక్క వ్యవహారం గురించి వర్ణన ఉంది ఏమి జ్ఞాని కూడా స్త్రీలతో రమిస్తాడా రమిస్తాడు ఒకవేళ గృహస్థుడు గనక ఉంటే తప్పుతుందా రమించవలసి వస్తుంది ఋతువు భార్య ముఖయాత శాస్త్ర నియమానుసారంగా ఋతుమతి భార్యను ఋతుకాలంలో స్త్రీని చేరకపోతే పురుషునికి అది దోషం చేరుకుంటాడు సమాగమం చేస్తాడు అజ్ఞాని గదా కావచ్చు దానికి ఏం ఆపత్తుంది గ్రంథిభేదం అయిపోయింది లీలగా తనకు గృహస్థక కర్తవ్యం అని అంటూ చేస్తూ ఉంటాడు స్త్రీభి రమమాన స్త్రీల రమిస్తూ ఉంటాడు నా ఉపజనం స్మరణ ఇదం శరీరం ఇచ్చి ఉపజనం జనానం సమీపే వర్తమానం ఇదం స్వశరీరం నా స్మరణ్ నా అనుసంధాన ఇత్యర్థ అతడు తన స్నేహితులతోనే వయస్కులతోనే రమిస్తున్న కాలంలో ఇతరుల జనుల సమీపములో నా శరీరం ఉంది అనేటువంటి స్మృతి కూడా లేకుండా సంలగ్నుడయి క్రీడిస్తూ ఉంటాడు తప్పేముంది అక్కడ ఈ విధంగా శృతి ప్రమాణం యొక్క అర్థం చెప్పినాడు శ్లోకే రథిం విందన్ ఇది శ్రోతస్య రమమాన ఇది పదశ వ్యాఖ్యానం అయితే విద్యారణ్య గురుదేవులు శ్లోకంలో జక్షన క్రీడన్ రతిం విందన్ అని చెప్పినాడు ఇక్కడ రతి అనే శబ్దం చేత ఉపనిషత్తులో రమమాణ అనేటువంటి శబ్దానికి వ్యాఖ్యానం చేసిండు అని మనము తెలుసుకోవాలి ఈ ప్రకారంగా ఉదాసీనంగానే ఉంటాడు జ్ఞాని అనేటువంటి నియమం ఏమి లేదు ఏ ప్రకారంగానైనా ఉండవచ్చు ఇట్లనే ఉంటాడు అట్లనే ఉంటాడు నియమం ఏమి లేదు మనం చెప్పుకున్నాం కదా స్వరాజ్య సిద్ధి యొక్క ప్రమాణం మన కేర్ణాశ్రమాచార నిష్టమత్పమస్తాపరే రాగి నేతరే జ్ఞానినాం లక్ష్యతే నైక రూపా స్థితి జ్ఞానినాం స్థితి ఏక రూప న లక్ష్యతే జ్ఞానుల యొక్క స్థితి వారి యొక్క అవస్థ ఒకే తిరిగి ఉంటుంది నియమం ఏమి లేదు కొందరు వర్ణాశ్రమ ధర్మాలను నిర్వర్తిస్తూ తాను అనుష్ఠానం చేస్తో ఇతరులతో అనుష్టింపజేస్తూ ఉంటాడు వశిష్ట మహర్షి మొదలైనటువంటి వారు లాగా కొందరు మూగవాన్ లాగా వండిపోతారు జడపరతం లాగా వృషభ లాగా లేదా హస్తామరకు లాగా ఈ విధంగా వండిపోతారు కొందరు పిల్లల చరిస్తూ ఉంటారు కొందరు పిశాచుల తిరుగుతూ ఉంటారు కొందరు పిచ్చి తిరుగుతూ ఉంటారు కొందరు రాగి కొందరు భోగి కొందరు యోగి వాళ్ళ ప్రారంభం ఉంటుంది ఇతనే ఉంటాడు అనేటువంటి నియమం ఏమి లేదు అందరు ఉదాసీనంగానే ఉంటారు జ్ఞానులు అనేటువంటి విధి కాదు ఇక్కడ ఉదాసీన శబ్దానికి అర్థం అందువల్ల జ్ఞాని అనేక రకాలుగా ఉంటాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాంద్రోగ్య శృతి ప్రమాణానికి వ్యాఖ్యానం చేస్తూ శ్రీ విద్యారణ్య గురుదేవులే అనుభూతి ప్రకాశం అనే ఒక గ్రంథం రాశాడు అందులో పంచమాధ్యాయంలో అరవై శ్లోకం నుంచి ఎనభై శ్లోకాల పర్యంతం ఇంకా ముందు ముందు కూడా ఉన్న శ్లోకాలు విస్తారంగా వర్ణించి చెప్పినాడు మొత్తం దశోపనిషత్తులకు వ్యాఖ్యానం చేస్తూ అనుభూతి ప్రకాశం అనేటువంటి మహాన్ గ్రంథం ఏ విధంగా వేదాంత పంచదర్శి అనే గ్రంథం ఎంత అద్భుతం ఉన్నదో ఇది స్వయంగా తాను కల్పించి రాసింది ఉన్నది వేదాంత పంచదర్శి ఇక అనుభూతి ప్రకాశము ఉపనిషత్తులకు భాష వ్యాఖ్యానం చేస్తూ శ్లోకబద్ధంగా రాసినాడు ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథము వలసిన వారు నుంచి తెప్పించుకోవచ్చు తెలుగులో అనువాదం కూడా ఉంది అక్కడ కొన్ని శ్లోకాలు ఈ విధంగా చదివి వినిపిస్తాను ఇంద్ర రాజాది దేహేశు నాఖాద్యా బాలయ్యం హసన్ స్త్రీభి కథా చిదర మే ఇంద్రుడు రాజు ఇత్యాది దేహములందు అదే ఇంద్రుడు మొదలుకొని చక్రవర్తి సామాన్యుడు కూడా ప్రతి శరీరంలో చైతన్యం ఉంది ఏ శరీరంలోని అంతఃకరణము శుద్ధిపడి గురు ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకుంటాడు అటువంటి వాడు ముక్తుడు అనబడతాడు జ్ఞాని అనబడతాడు అతడు నానా ఖాద్యములను అంటే బక్షములను తినుచు బాలురతో కూడి నవ్వుచు ఒకప్పుడు స్త్రీలతో కూడా విహరించు అతడు జీవన నిర్వహణ చేస్తూ ఉంటాడు భక్ష్యములంటే ఇక్కడ జక్షన్ అనే శబ్దానికి వ్యాఖ్యానం చేసినాడు ఇక్కడ గ్రాసము ఆహారము అంటే నానా విధాల ఆహారం అంటే ఉపయుక్తమైనటువంటి ఆహారము తీసుకునేవాడు ప్రారంధానుసారంగా ప్రాప్తించినటువంటి ఆహారాలను తీసుకొనితో దానితో తృప్తిగా ఉండేవాడు బాలులతో నవ్వుతూ తొలుతూ క్రీడిస్తూ ఉండేవాడు క్రీడిస్తూ ఉంటాడు ఎవరు జ్ఞాని ఒకప్పుడు స్త్రీలతో కూడా విహారం చేస్తూ ఉంటాడు యానేరువా అన్నాడు కదా ఈ కాలంలో అనేకమైనటువంటి వాహనాలు ఉన్నాయి వాటిలో తిరుగుతూ ఉంటాడు జ్ఞాని కూడా జ్ఞాత సహితో నా కదా చిరేత సమీపం కొన్ని సమయాల్లో అశ్వాది వాహనములతో తన జ్ఞాతి బంధువులతోనూ కూడా ఆనందిస్తూ ఉంటాడు తన దేహము ఇతర జనుల సమీపంలో ఉన్నదని తలంపడు ఇతర జనుల సమీపంలో ఉన్నదని కూడా గుర్తించడు ఏతద్ గేహేన తాదాత్మ భ్రాంత్యా దుఃఖం వివేకే నభ్రమే పేతే అజ్ఞాన కాలంలో దేహము మొదలైన వాటితో తాదాత్మ అభిమానం ఉండింది అహంకారానికి సాక్షికి మనం మొన్న చెప్పుకున్నాం కదా అహంకారమం చియ దేహ సాక్షి అని చిదాభాసును తో అహంకారానికి దేహంతో అహంకారానికి సాక్షితో అహంకారానికి సహజం కర్మజం భ్రాంతి జన్యం త్రివిధం క్రమాత్ సహజ తాదాత్మ అధ్యాస కర్మజ తాదాత్మ అధ్యాస బ్రహ్మజ తాదాత్మ అధ్యాస ఇది అజ్ఞాన కాలంలో ఉండింది కానీ ఇప్పుడు గ్రంథి విచ్ఛిన్నమైనందువలన గ్రంథి భేదం అయినందులన అతనికి ఏ విధమైనటువంటి బాధ లేదు అప్రవేశాత్మానం పృథక్ పశ్చాన్ నహం కృత్యం కోటి వస్తువుని నభాదో గ్రంథి భేదత అనంటూ రెండు శ్లోకంలో గ్రంథి భేదం అహంకారం నందు చిరాత్మను ప్రవేశింప నేక కోటి వస్తువుని కోటి వస్తువులను విచ్చగించినా గాని నా బాధతే అతనికి ఏం బాధ లేదు మోక్షానికి ఏం ప్రతిబంధకం అని చెప్పినాడా లేదా అందుకని కాలంలో తాజాత్మ అధ్యాస ఉంది కాని ఇప్పుడు గ్రంథి భేదమైనందురణ విజడ్రంథి విచ్ఛిన్నమైనందు ఇప్పుడు అతడు అహంకారం లేనివాడయ్యి ఏ విధంగా వ్యవహరించినా గాని అతనికి ఏమి హాని లేదు ఇంద్ర రాజాది దేహేశు నదాత్మ పురాపిచ అతే దుఃఖ శంఖ్యశ్చన విద్యతే ఇంద్రుడు మొదలుకొని చక్రవర్తి పర్యంతం సకల దేహాల్లో ఉన్నటువంటి చైతన్యము ఎప్పుడైతే గురుశాస్త్రాన్ని ఆశ్రయించి జ్ఞానమును పొందిందో అటువంటి వాడు నేను అసంగ చిద్రూపుల్ని స్వప్రకాశ స్వరూపాన్ని సర్వవ్యాపకుల్ని పరబ్రహ్మ స్వరూపుల్ని తెలుసుకున్నాడు కాబట్టి అతడిప్పుడు అసంగ చిద్రూపం నేను తెలుసుకున్నందున అయితే ఇప్పుడు మొన్న నిన్న శ్రేషుడు చెప్పిన ప్రకారంగా ఇప్పుడే అసంగుడై లేడు అతడు కాలేపి బంధ అభావ అని చెప్పిన ప్రకారంగా బంధ కాలంలో కూడా అతడు అసంగుడే ఉన్నాడు ఇప్పుడు అసంగుడే ఉన్నాడు ఎప్పుడు అసంగుడే ఉంటాడు అని తెలుసుకున్నాడు కదా అదే గ్రంథిభేదం అని చెప్పినాడు ఆ విధంగా తెలుసుకున్నటువంటి వానికి దుఃఖములు స్పర్శ కూడా చేయదలవు ఇందులో సందేహం లేదు సుఖాన్ని సాక్షి సర్వాణే సాక్షి ఆత్మత్వాభిమాని సన్ జ్ఞాని తాన్యభిమన్యతే ఆ దేహం లందున్న సుఖములన్నింటినీ సాక్షి ఉంటాడు సాక్షి ఆత్మ అహంకారంతో తాదాత్మ అభిమానము లేదు కాబట్టి జ్ఞాని ఆ సుఖాలను అనుభవిస్తుండి కూడా వాటి ఎందు ఆసక్తిగల వాడై ఉండడు అభిమానించడు అని చెప్పింది ఈ విధంగా విస్తారంగా ఆ బృహదరణ యొక్క వ్యాఖ్యానం చేస్తూ శ్రీ విద్యారణ్య అనుభూతి ప్రకాశంలో నిస్సంశయంగా జ్ఞాని యొక్క వ్యవహారం ఇట్లనే ఉంటది అని నేమం లేదని చెప్పినాడు అవునా ఉదాసీనంగా ఉండుట విధానం చేయబడింది అనేది ఏమి లేదు తర్వాత ముప్పై అంకం చూడండి నను తరిహి పురాణస్య కా గతి ఇచ్చి ఆశంక్య అయితే స్వామిజీ మరి పురాణ గతి ఏంది పురాణం జడ భరతాదులు మొదలైనటువంటి వాళ్ళు ఉదాసీనంగా మూగవాన్ మౌనంగా ఉండిపోయినారు అని చెప్పబడింది కదా మరి ఆ పురాణ ప్రమాణం యొక్క వ్యవస్థ ఎలా చేస్తారు మీరు అని అంటే పురాణం అపి అవుదాసీన్య బోధన పరం నా ప్రవృత్తి అభావపరం ఎత్తి అభిప్రాయత ఆహా ఆ పురాణ వచనం కూడా జ్ఞాని ఉదాసీనంగా ఉండాలి అనేటువంటి విధి పరము కాదు మరే మనగా ప్రవృత్తి అభావపరం ఉన్నది అంటే అశాస్త్రీయ వ్యవహారంలో ప్రవృత్తుడు కాడు అని ఈ విధంగా చెప్పింది ఉన్నది కొందరికి ఉత్తమ ప్రారంభం గనక ఉన్నట్లయితే శాస్త్రీయ వ్యవహారంలో కూడా ప్రవృత్తుడు కాడు శుకుడు మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జడపరతుడు ఋషభ దేవుడు మొదలైనటువంటి వాళ్ళు శాస్త్రీయ వ్యవహారంలో కూడా ప్రవృత్తి అభావం ఉన్నది వారికి ప్రవృత్తి అభావంన్నందు తాత్పర్యం గలదే పురాణ వాక్యం ఉన్నదే గాని ఉదాసీన పరం కాదు అని సమాధానం చెప్తూ ఉన్నాడు రెండు శ్లోకం చూడండి నహి ఆహారాది సంత్య భరతాధ్యాస్టి త్వచిత కష్టపాసవత్కెంతో సంగభిత ఉదాసతే అయ్యా జడభరతుడు వృషభ దేవుడు సుఖమహర్షి మొదలైనటువంటి ఆహారాదులు సేవించలేదా చెప్పు సేవించారా లేదా శరీర నిర్వహణ కోసం ఆహారాదులను సేవించాలనే పడుతుంది అంటే ఉదాసీనంగా ఉన్నాడంటే ఇంకా ఆహారాలు కూడా తేజించండి అర్థమా మరి శృతి చెప్పిన ప్రకారంగా జక్షన్ క్రీడ చెప్పిన ప్రకారంగా అతడు భక్షణ చేసాడా లేదా ఆహారాన్ని స్వీకరించండా లేదా అందుకని ఉదాసీనంగా ఉంటాడంటే ఏ క్రియా చేయకుండా ఉంటాడంత తాత్పర్యం కాదు ఇక్కడ ఏం కాష్ట పాషాణదుల ఉన్నాడేమి జడభరతుడైన పేరు ఉన్నంత మాత్రాన అతడు నిజంగా కాష్టపాషాణదుల వల్ల ఉండిపోయినాడా లేదు భోజనాధులు కూడా అతడు మరి అతడు ఉదాసీనంగా ఉన్నాడని ఏ వ్యవహారం చేయలేదని పురాణాలు చెప్తూ ఉన్నాయి కదా దాని తాత్పర్యం ఏంటంటే సంఘభీత ఉదాసీతే సంఘమునకు భయపడి సంఘానికి దూరంగా ఉండారని వాళ్ళు ఆ విధంగా ఉదాసీనంగా ఉన్నారే గాని వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారని తాత్పర్యం కాదు ప్రవృత్తి అభావపరం ఉన్నది అని సమాధానం చెప్పినాడు ముప్పై అంకం చూడండి సంఘ అపి కుత తజతేథ అయితే స్వామీజీ సంఘం కూడా ఎందుకు పెట్టాలే సంఘంలోనే ఉంటే కాదా అని అంటే వారి వారి ప్రారంధాధీనంలో ఉంటుంది నాయన సంఘంలో ఉండేటువంటి ప్రారంధం ఉంటే సంఘంలో లేదా శుకుడు జడభరతం లాగా వరణ సంఘానికి దూరంగా ఉంచే ప్రారంధం ఉంటే ఉత్తమ ప్రారంధం ఉంటే అలా ఉంచుతుంది అది ఇట్లా అట్లా అని ఏం నియమం లేదు కానీ మొత్తం మీద వాళ్ళు సంఘ భీతి చేత దూరంగా ఉండిపోయినారు సంఘం ఎందుకు చేయొద్దు అని అంటే చెప్తున్నాడు సంఘ దోషాలు ఉంటాయి నాయన అందుకని వాళ్ళు ఆ విధంగా సంఘానికి దూరంగా ఉండిపోయినారు సంఘీ బాధ్యత లోకే నిస్సంగ సుఖం తేన సంఘ పరిత్యాజ సర్వదా సుఖమిచ్చత లోకే సంఘి బాధ్యతే లోకంలో సంఘి అయినటువంటి వాడు అంటే జనంతో సంబంధం పెట్టుకున్నటువంటి వాడు బాధింపబడతాడు దుఃఖాన్ని పొందుతాడు అలా జన సమూహంలో ఉన్నట్లయితే జనంతో సంబంధం పెట్టుకున్నట్లయితే ఏమి జనము అతన్ని ఉదాసీనంగా ఉండనిస్తారేమి ఎవరేమైనా వస్తారు దర్శనం కోసమని వస్తారు ఏదైనా సంస్యాలు ఉంటే తీర్చుకోవడానికి వస్తారు ఏదో ఏదో అనేకమైనటువంటి వ్యవహార నిమిత్తం అయ్యి మహాత్మ దగ్గరికి వచ్చి అతనికి విక్షేపాన్ని కల్పిస్తారు అందుకని సంఘంలో ఉన్నంత వరకు విక్షేపం ఉంటుంది కావున ఆ జడబర్తులు మొదలైనటువంటి వాళ్ళు సంఘానికి దూరంగా ఏకాంతంగా జీవన్ముక్త విలక్షణ ఆనందాన్ని అనుభవించడం కోసమే ఎందుకంటే సంఘీ బాధ్యత లోకే సంఘీ బాధింపబడతాడు బద్ధుడవుతాడు మనకు విష్ణు పురాణం కూడా చెప్తుంది నిస్సంగత ముక్తి పదం యతి నా సంఘాదేషాహ ప్రభవంతి దోషాహ ఆరుఢ యోగోపి నిపాత్యహ సంగేణీ కిముతాల్ప సిద్ధి నిస్సంగత ముక్తి పదం యతి నాం యతి నాం అంటే యత ప్రయత్నే అంటే సాధకులకు నిస్సంగుడై ఉండడమే శ్రేష్టము అంటాడు అంటే జన లో ఉండకూడదు జనంతో సంబంధం పెట్టుకోకూడదు ఎందుకు అంటే సంఘ దశే ప్రభవంతి దోషాహ సంఘం వల్ల అనేకమైనటువంటి దోషాలు వచ్చి పడతాయి ఎటువంటి అంటే అతనిని సాధన నుండి ప్రచుతున్ని చేసేటువంటి దోషాలు కూడా విఘ్నాలు కూడా ఎదురవుతాయి సంఘ దోషం వల్ల ఆ రూఢ ఆరుడు అయినాడు వాడు కూడా అంటే ఇక మోక్షాన్ని పొందుటకు ఆలస్యం లేదు అనేటువంటి స్థితికి చేరుకున్నవాడు కూడా అధ పతనం అయిపోతాడు సంఘదోషం వల్ల విశ్వామిత్ర పరాశరాహ వాతాంబు పర్ణశనాహ అని చెప్పింది నాది విశ్వామిత్రుడు పరాశరుడు వాయు భక్షణ చేసేటువంటి వాళ్ళు జల భక్షణ చేసేటువంటి వాళ్ళు పూర్తిగా అన్నాహారాలు మానేసినటువంటి వాళ్ళు కూడా సంఘ దోషం చేత పచ్చితులైపోయినారు విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు వింటుంటాం కదా అందుకని సంఘము ఎతికి పనికి రాదు సంఘము దూరంగా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది అందుకని సంఘము బంధానికి కారణమవుతుంది కాబట్టి నిస్సంగాన్ని కోరి అతడు సంఘానికి దూరంగా ఉంటాడు నిస్సంగ సుఖమష్ణతే సంఘం లేనివాడు సుఖంగా ఉంటాడు సర్వదా సంగత్యాజ ఎల్లప్పుడు సుఖములు కోరువాడు సంగమును పరిత్యజించాలి అని విద్యారణ్య గురుదేవులు చెప్తూ జడభరతాదులు జీవన్ముక్త విలక్షణ కోసం సంఘాన్ని విడిచి దూరంగా వెళ్లిపోయినారు అంత మాత్రం చేత వాళ్ళు ఉదాసీనులు అని చెప్పకూడదు అని రెండు శ్లోకంలో చెప్పినాడు ముప్పై అంకం చూడండి నన్ను మానసంగ త్యాజ్యు దోషం ఏం చూడండి మానస సంగస్యవ రెండు మాత్రలు ఉన్నాయి కదా ఆ ఎకారం మీద పెట్టుకోవాలి వకారం మీద పడ్డాయి మానస సంగస్యవ త్యాజ్యత్వే అంతఃసంగూన్యా బహిర్వ్యవహరతా అజ్ఞత్వాదికం జనై కథముచ్యత ఇది ఆశంక్య శాస్త్రతాత్పర్య జ్ఞాన శూన్యత్వా అజ్ఞత్వా శిష్యుడు అంటున్నాడు స్వామిజీ ముఖ్యంగా మానస సంఘము పరిత్యజించాలి సరే వాళ్ళ వాళ్ళ ప్రారంభానుసారంగా కొందరు జ్ఞానులు సమాజంలో ఉండిపోతారు కొందరు వనాల్లో పర్వత గుహల్లో వెళ్ళిపోతారు ఉత్తమ ప్రారంభం ఉంటే అయితే ముఖ్యంగా ఎక్కడున్నా గాని వనములకు పోయినా వనితను చింతిస్తే లాభం చెప్పండి మానసికమైనటువంటి సంగ త్యాగం ఉండాలే గాని నేను బాహ్యంగా భౌతికంగా ఎవరి సంబంధం లేకుండా దూరంగా ఉన్నానని చెప్పి వనంలోపు ఏ వనిత యొక్క చింతన చేస్తే ఏం లాభం అందుకని మానసిక సంగము చాలా ముఖ్యమైనటువంటిది మానసిక సంగత్యాగం చాలా ముఖ్యమైనటువంటిది ఆ విధంగా చాలా మంది మహాత్ములు ఈ సూత్రం ద్వారా అంటే మానసికంగా ఏ విధంగా సంస్పర్శ లేని వారై సంబంధం లేని వారై సంఘం పెట్టుకోకుండా హ్యంగా గుణ గోవిందంతో ప్రారంధానికి వివసులయ్యి వ్యవహారం చేస్తూ ఉంటారు తప్పదు కదా ప్రారంభం ఆ విధంగా ఉంది సమాజంలో ఉండవలసి ఉంటుంది జనులతో సంబంధం ఉంటుంది భక్తులు సాధకులు శిష్యులు మొదలైన వారితో సంబంధం ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళతో బాహ్యంగా సంబంధం పెట్టుకున్నట్టు వలె సకల వ్యవహారాలు ఉంటాడు కానీ ఆంతర్యంలో అతనికి మానసికంగా సంఘం లేదు మానస సంగస్య ఏవ మానసికంగా సంఘము వదులుకోవాలి ముఖ్యంగా ఇది శాస్త్రం యొక్క తాత్పర్యం ఉంది అయితే ఈ విధంగా మానస సంఘాన్ని త్యాగం చేసి అంతఃంగ శూన్యమయ్యి బహిర్ వ్యాపారం చేసేటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో మరి చూసి జనులు ఇతడు అజ్ఞాని అని అంటారు గతముచ్చే అట్ల ఎందుకంటున్నారు అని శిష్యుడు శంక శాస్త్ర తాత్పర్య జ్ఞాన శూన్యత్వాది ఇత్యాహ శాస్త్రజ్ఞానము లేనటువంటి వాళ్ళు ఆ విధంగా అంటారే గాని ఏ కొంచైనా శాస్త్రజ్ఞానం ఉన్నట్లయితే అటువంటి అంత సంఘశూన్యుడయి బహిర్ చేసేటువంటి జ్ఞాని చూసి ఇతడు అజ్ఞాని అని అనరు శాస్త్రజ్ఞానం ఉన్నాడు శాస్త్ర సంస్కారం లేనందువల్ల శాస్త్రజ్ఞాన శూన్యు లేనందు వలన విధంగా అంటారు అని సమాధానం చెప్తున్నాడు అజ్ఞాత్వ శాస్త్ర హృదయం మూఢో వక్ మూర్ఖానాం నిర్ణయ అస్మసిద్ధాంతం ఉచతే అజ్ఞాత్వ శాస్త్ర హృదయం శాస్త్రం యొక్క హృదయం ను శాస్త్రం యొక్క తాత్పర్యం ను ఎరుగనటువంటి మూడు ఈ జ్ఞానిని చూసి అజ్ఞాని అనుకుంటారు అన్యత అన్యత నానా రకాలుగా చెప్తూ ఉంటారు అయితే విద్యారాయణ గురుదేవులు ఆయన వాళ్ళ గురించి ఎందుకు కూడా మనం చింతన చేసేది వాళ్ళు ఎట్లంటారు అట్లా అంటారు ఎట్లన్నా అనుకుంటారు వాళ్ళకి శాస్త్రజ్ఞానమే లేదు ఎట్లన్నా కల్పన చేస్తారు కిమ్ తెసాం దుశ్శకం వదా అని వారికి కల్పన చేయుటలో అసాధ్యం అని చెప్పినాడు కదా విద్యారాణి గురించేవాళ్ళు అందుకని అగ్నిజనుల గురించి మనం విచారం చేసేది లేదు మన స్వమహిమలో మనం ఉండేది నేర్చుకోవాలి అంతే మన అభిమత ఏదైతే ఆత్మ నిష్ట ఉన్నదో దాని నుంచి మాత్రం మనము వైద్యులుగా రాదు మన సిద్ధాంతం ఏమున్నదో దాని ఎందు స్థిరపడి ఉండాలి మూర్ఖానం నిర్ణయాస్తూ ఆస్థాన్ ముర్ఖుల యొక్క నిర్ణయము ఎట్లన్నా ఉండే ఉండుగాక మనకెందుకు రాని మన సిద్ధాంతం నుంచి వైద్యులుగా రాదు బ్రాహ్మీ స్థితి నుంచి మనము పతనం కాకూడదు అది చూస్తూ ఉండాలి వాళ్ళది వదిలిపెట్టి అంటారు ఎందుకంటే నానా రకాలుగా ఆరోపణ చేస్తారు ఈ విధంగా అడవుల్లో గురిగింజ చెట్లు ఉంటాయి అవి ఫలించి ఎండిపోయి చెట్ల కింద ఊడి పడతాయి అవి చెట్టు చుట్టూ ఎర్ర గురిగింజలు అయితే అలా అనేక రకాలు ఉంటాయి తెల్లవి ఉంటాయి పసు ఉంటాయి ఎర్రవి ఉంటాయి అయితే ఎర్ర చెట్ల కింద అవన్నీ అగ్నులు పరిచినట్లుగా అనిపిస్తాయి ఎర్రగా ఉంటాయి వాటిని చూసినటువంటి కోతులు వాటి చుట్టూ వచ్చి కూర్చొని చేతులు అలా పెట్టుకొని అవి అగ్నిర్ హిమస్య బేసేజమని చెప్పిన ప్రకారంగా అగ్ని అనేది చలికి ఔషధం కదా అని భావించి ఇది అగ్ని ఉండదు అనుకుని దాని చుట్టూ మూగి చలి నివృత్తి చేసుకోవాలనేటువంటి అపేక్ష చేత అవి దాని చుట్టూ మూగుతాయంట అంటే ఆ కోతులు ఆ గురిగింజలను ఏమని ఆరోపించుకున్నాయి అగ్ని అని ఆరోపించుకున్నాయి ఆరోపించుకున్నంత మాత్రాన అది అగ్ని అయినాయా ఆ గురిగింజలు ఆ గురుగింజలు అగ్ని బాబా గుంజా పుంజాది దహేత నాణ్యారోపిత వహ్నినాపిత సంసార ధర్మానేవ మహంభజే అనంటూ విద్యారణ్య గురుదేవులే ఇదే గ్రంథంలో ఏడవ ప్రకరణంలో రెండు శ్లోకంలో చెప్తాడు మరి పద్నాలుగో ప్రకరణంలో నలభై శ్లోకంలో అదే శ్లోకాన్ని మళ్ళీ ఆవృతి చేస్తాడు గుంజా పుంజాది దహ్యేత నాణ్యారోపిత వాహ్నినా గుంజా పుంజములు అంటే గురిగింజలు అవి అగ్ని అని ఆరోపించినంత మాత్రాన అవి అగ్ని అయితే కావు అదే విధంగా అన్యారోపిత సంసార ధర్మాన్ అహం అన్యులు అంటే మూర్ఖజనులు జ్ఞానియందు అనేకమైనటువంటి సాంసారిక ధర్మాలను ఆరోపిస్తారు అంత మాత్రం సాంసారిక ధర్మాల చేత నేను లిప్తుణ్ణి కాదు నాకు వాటితో సంబంధం లేదు ఆరోపించినంత మాత్రాన ఏమయ్యేది ఉన్నది ఆరోపిస్తే ఆరోపించనిగాక మూర్ఖానం అస్తాం ముర్ఖుల యొక్క నిర్ణయం ఉంటే ఉండుగాక కాని అస్మ సిద్ధాంత ఉచత మన సిద్ధాంతం ఏదో చెప్తున్నాను విను అంటాడు ఇప్పుడు వదిలిపెట్టు ఆ మూర్ఖుల విషయం అసలు సిద్ధాంతానికి వస్తాం ముప్పై ఆరో అంకము అత మూఢ నాత్ర విచారణీయ్యా అందుకని ముర్ఖుల యొక్క వ్యవహారము మూఢుల వ్యవహారము ఉంటే ఉండని అవి వదిలిపెట్టి అంటాడు దాని గురించి మనం విచారం చేయకూడదు ముప్పై ఎనిమిదో అంకము కిమనుసంధేయం ఇచ్చే ఆకాంక్ష హృదయం ఇచ్చారు అయితే స్వామిజీ మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం విచారం చేయాలంటే శాస్త్ర హృదయం ను విచారం చేయాలి శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని విచారం చేయాలి అంతేగాని మూర్ఖుల విచారణ చేసుకుంటూ ఉంటే వృథా అయిపోతుంది అందుకని ఆయన ముర్ఖుల విషయం వదిలిపెట్టు అసలు విషయాన్ని కొద్దాము అంటాడు కో అసో సరే అసలు సిద్ధాంతం ఏంది శాస్త్ర హృదయం ఏమిటి శాస్త్ర తాత్పర్యం ఏమిటి అని ఈ విధంగా శిష్యుడు శంకిస్తే దానికి సమాధానంగా గురుదేవుడు రెండు వందల డెబ్బై ఆరవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు వైరాగ్య బోధో పరమాహ సహయా పరస్పరం ప్రాయ సహ వర్తంతేంతే క్వచిత్వచిత్ ఇప్పుడు అసలైన సిద్ధాంతంలోకి వచ్చి విద్యారాయణ గురుదేవులు చెప్తూ ఉన్నాడు ప్రాసంగికంగా ఆ ఉదాసీన శబ్దం గురించి చర్చ అది ఉపసంహరించాడు అసలు విషయానికి వస్తున్నాడు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన ఘట్టము మనకు ఈ విషయాన్ని శ్రీ వేదాంత బాల కూడా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఈ శ్లోకాలను కూడా తీసుకొని అక్కడ విషయాన్ని ప్రతిపాదించాడు వైరాగ్యము బోధ అనగా జ్ఞానము మరియు ఉపరమాహ ఉపరతి వైరాగ్యము జ్ఞానము మరియు ఉపరతి మూడు పరస్పరం సహాయకములు అంటారు ఇవి ఒక్కొక్కరి ఎందు మూడు ఏకత్రితమై ప్రస్ఫుటంగా ఉంటాయి కొందరు ఎందు చుకుడు జడభరతుడు రిషభ దేవుడు మొదలైన తెలుసుకున్నాం కదా మనం వారిలో ఈ మూడు ఉన్నాయి కానీ కొందరు కొందరు జ్ఞానుల్లో ఒకటి రెండు ఉండవచ్చు అన్ని ఉండాలనే నియమం లేదు ఈ విధంగా కూడా ఉంటారు జ్ఞానులు అందరిలో అన్ని ప్రస్ఫుటంగా ఉంటాయనే నియమం లేదు ఖచ్చిత వియుధ్యంతే కొందరు కొందరులో ఒకటి రెండు ఉంటాయి మూడు మూడు ఉంటాయని నియమం లేదు నలభై రెండో అంకం చూడండి వైరాగ్యాదీనా అన్యోన్య అపరిహారేణ అవస్థాన దర్శనాద్ అభేదశంకా హేతువాదీనాం భేదాద్ భేదో అవగంతవ్య సంఖ్య వైరాగ్యాధికనికే పరస్పర అత్యాగి కరికే స్థితికే దర్శనతే అభేదికి శంకాకే హువే చిన్న వైరాగ్యాధికనికే హేతు ఆది కనికే భేది వైరాగ్యాధికనిక భేదా యోగ్యే ఐసే కహ్యా అయితే వైరాగ్యము బోధ ఉపరతి పరస్పరము ఇవి అత్యాజ్యములు ఉన్నాయి పరస్పరము ఒకదానికొకటి ముడిబడి ఉంటాయి సహాయకములు ఉంటాయి అన్నప్పుడు మరి మూడిటిలో భేదం ఏముండదు అని భేద భేదశంక చేస్తాడు శిష్యుడు వాటి భేదం తెలుసుకోవాలి కదా అని విధంగా శంక ప్రాప్తమైనప్పుడు వాటిలో భేదాన్ని సూచించుట కొరకయి వైరాగ్యమునకు హేతు ఏమిటి దాని స్వరూపమేమిటి దాని కార్యం అంటే ఫలమేమిటి చెప్తాడు బోధ యొక్క స్వరూపమేమిటి బోధకు హేతు ఏమిటి దాని ఫలమేమిటి అది చెప్తాడు ఉపరతి యొక్క స్వరూపము దానికి హేతు దానికి ఫలము ఇవి చెప్తాడు మొట్టమొదలు హేతు చెప్తాడు తర్వాత దాని స్వరూపం చెప్తాడు ఆ తర్వాత ఫలం కార్యం చెప్తాడు ఈ విధంగా వైరాగ్యము బోధ ఉప్రతి మూడిటికి పరస్పరం భేదాన్ని ప్రదర్శింపజేస్తాడు గ్రంథకర్త హేతుస్వరూప కార్యాన్ని భిన్నాన్య సంకర యథావధవ గవ్య శాస్త్రదం ప్ర వివిచ్యత శాస్త్రధాన్ని విచారం చేసేటువంటి వాడు మునుషు సాధకుడు జిజ్ఞాసు అయినటువంటి వాడు ఈ వైరాగ్యం యొక్క హేతు ఏమిటి స్వరూపం ఏమిటి దాని తెలుసుకోవాలి బోధ అంటే జ్ఞానం యొక్క హేతు ఏమిటి స్వరూపమేటి కార్యమేమిటి తెలుసుకోవాలి మరి యొక్క హేతు ఏమిటి స్వరూపం ఏమిటి భిన్న భిన్నంగా తెలుసుకుంటే వాటిలోనే సాంకర్య శంక నివృత్తం అవుతాది అంటే అన్ని ఒకటే కదా అనేటువంటి శంక నివృత్తి ఇప్పుడు భిన్న భిన్నంగా తెలుసుకుందాము అని యథావత్ అవగంతవ్య యథావత్ అంటే యథాతంగా ఉన్నది ఉన్నట్లు వాటి యొక్క హేతు స్వరూపము ఫలము తెలుసుకోవలసి ఉంటుంది అని ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క హేతువు స్వరూపము ఫలము కార్యము అవన్నీ చెప్తూ ఉన్నాడు నలభై నాలుగవ అంకం చూడండి తత్ర వైరాగ్యశ హేతువాది త్రయం దర్శయతి ఇప్పుడు మొట్టమొదలు వైరాగ్యం యొక్క హేతు స్వరూపము ఫలం గురించి చెప్తూ ఉన్నాడు రెండు శ్లోకం చూడండి దోష దృష్టి పునర్భోగి స్వాధీనత అసాధారణ హేతువాద్యాహ వైరాగ్యశ త్రయోప్యమి వైరాగ్య బోధో పరమాహ సహాయాస్థే పరస్పరం ఒక్కడి నుంచి చాలా ముఖ్యమైన శ్లోకాలు ముముక్షులు బాగా గుర్తు పెట్టుకోవాలి చింతన చేయాలి వైరాగ్యం నాకు హేతు స్వరూపము మరి దాని కార్యం చెప్తున్నారు చూడండి దోష దృష్టి ఇది మొదటిది మరియు జిహాస అంటే తక్తమి జిహాస ఇహలోక సంబంధమైనటువంటి పొరలోక సంబంధమైనటువంటి సకల భోగాలను త్యజించుట ఇది వైరాగ్యం యొక్క ఇక దాని కార్యం అంటే భోగేశు అధీనత భోగాలు వదిలిపెట్టినా కూడా ప్రారంధానుసారంగా కథాచేత మళ్ళీ తటస్థపడొచ్చు ఎదురు పడవచ్చు అయినా కూడా వాటిని అనుభవించకుండా వదిలిపెట్టడం అనేది వైరాగ్యం యొక్క ఫలము వైరాగ్యం యొక్క ఫలమే ఉపరతి త్యాకీయ పీచ ప్రాప్తిపోయే విషయకి ఇచ్చాక అభావకు ఉపరతికి అయ్యే త్యాగం చేసిన తర్వాత అంటే పూర్వపర విచారణ చేసినాడు విషయాల్లో ఉన్నటువంటి దోషాన్ని దర్శించి వాటిని వదులుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రారంధానుసారంగా తటస్థపడినవి ఎదురు పడినవి అయినా కూడా వాటిని అనుభవించకుండా వదిలిపెట్టడమే ఇది వైరాగ్యం యొక్క ఫలము వైరాగ్యం యొక్క ఫలమే ఉపరతి అది ముందు చెప్తాడు మనకు ఇప్పుడు వైరాగ్యం యొక్క మూడు అవచ్చేదకాలు తెలుసుకుందాం దోషదృష్టి అనేది వైరాగ్యం నాకు జిహాస అనేది వైరాగ్యం యొక్క స్వరూపము మరియు విషయ భోగేశు అధీనత అనేది అంటే భోగాలకు అధీనం కాకూడదు దానికి వశగతుడు కాకూడదు అట్లాంటి అవస్థ ఏర్పడినప్పుడు అది వైరాగ్యం యొక్క ఫలం అని తెలుసుకోవాలి ఈ మూడు ఈ శ్లోకం ద్వారా చెప్పినాడు ఈ విధంగా వైరాగ్యం యొక్క స్వరూపము ఫలం చెప్పినాడు అసాధారణ హేతువాద్యాహ వైరాగ్యశ త్రయ అమి ఈ మూడు అసాధారణమైనటువంటి అవచ్ఛేదకాలు వైరాగ్యమునకు చెప్పినాడు నలభై అంకం చూడండి దోషదృష్టి చ జిహాసా భోగేషు పునః అధీనత అమిత్రయ అవి వైరాగ్య అసాధారణ హేతువాధ్యా దోషదృష్టి అనేది వైరాగ్యం నాకు హేతు జిహాస అనే దాని యొక్క స్వరూపము మరియు భోగాలయందు పునః అధీనత అంటే వాటిని అనుభవించకుండా దూరంగా ఉండడం అనేది ఇది వైరాగ్యం యొక్క ఫలము ఈ మూడు వైరాగ్యం యొక్క అసాధారణ హేతువాదులు చెప్పబడ్డాయి అని రెండు వందల డెబ్బై ఎనిమిదో శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాం ఇక దానిపైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఈ దృష్టి అంటే ఏమిటి ఆ వైరాగ్యం యొక్క జిహాస అని అది ఏమిటి మరి భోగాల ఎందు అధీనుడై ఉండాలి అంటే భోగాలకు వసుడు కాకూడదు అని వైరాగ్యం యొక్క ఫలం ఏదైనా చెప్పిండో అదంతా మనకు ఐదవ టిప్పణము ఆరవ టిప్పణము ఏడవ టిప్పణం మూడు టిప్పణుల ద్వారా ఈ శ్లోకం పైన విస్తారంగా వ్యాఖ్యానం చేస్తాడు శ్రీ పండి క్రీతాంబర్జీ వారు చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడు ఇది రేపే తెలుసుకుందాం హవం తచ్చ సహనావతు సహనౌ భునక్తు సహవీర్య కవహై తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతిశాశా